గణపతి హమహే జ్యేష్టరాజన్ బ్రహ్మం బ్రహ్మస్త ఆనశ్వం వన్మోపిసాదం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంకాం వందే గిరు పరపరా రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కయము ఈ జ్ఞానము ఈ ఆత్మ జ్ఞానం ఏదైతే భగవద్గీతలో మనం లక్ష్యంగా పెట్టుకుని ఈ శాస్త్రాన్ని శ్రవణం చేస్తున్నామో అంటే ఈ ఆత్మజ్ఞానము ఇది గుహ్యతమము అత్యంత రహస్యమైనది అత్యంత గోపనీయమైనది ఇప్పుడు మీ దగ్గర వజ్రం ఉందనుకోండి ఖరీదైన వజ్రం కోహినూరు వజ్రం ఉంది అనుకోండి దాని టైం మీద అలా వెయిట్ వెయిట్ పెట్టుకుంటారు కాయకాయలు పోకుండా వెయిట్ కింద వాడతారు టేబుల్ వేస్ ఉంటారు పేపర్ వెయిట్స్ పేపర్ వెయిట్ కింద వాడతారా అలా టేబుల్ మీద పడేస్తారా అలా పాడతారా మరి ఏం చేస్తారంటే దాన్ని మాస్టర్ బెడ్రూమ్లో షేఫ్స్ లోపల చాలా రహస్యంగా భద్రంగా దాచిపెడతారు అంటే దానికి విలువ ఎక్కువ నష్టం అలాగే ఈ శాస్త్రము ఈ జ్ఞానము కూడా అత్యంత గోపనీయమైనది అది ఆ శ్రద్ధాళులు కోరినప్పుడు వారికి అందజేయడమే తప్ప ట్యాంప్లెట్స్ కింద వేసి రోడ్డు మీద పంచిపెట్టినట్టుగా కాదు మామూలుగా సోపు చేస్తారు రోడ్లే సో సో సబ్హులు అమ్ముతూ ఉంటారు ఆ రోడ్డు మీద పెట్టి ఆ మైట్లో పెట్టి మా దగ్గర సబ్బులు అద్భుతమైన సబ్బులు దొరుకుతాయి ఈ సబ్బులు కనుక మీరు వాడినట్లయితే మీ చర్మకాంతి బాగా శోభగా ఉంటుంది అంటూ అలా అడ్వైజ్ చేస్తూ సోప్స్ అమ్ముతారు సో అదే విధంగా ఇదిగో ఈ మంత్రం ఉండి మీరు వచ్చి ఈ మంత్రాన్ని కనుక స్వీకరించినట్లయితే చాలా పుణ్యం వచ్చేస్తుంది అని అలా ఎప్పుడైనా చెప్తారా చెప్పారు గాయత్రీ మంత్రం కావాలి అనుకుంటే గురువు దగ్గరికి ప్రేమతో శ్రద్ధతో వెళ్ళి స్వీకరించాలి అది రహస్యము ఉన్నదానికి అర్థం అది అటువంటి అత్యంత గోపనీయమైన జ్ఞానము కనుక దీనికి రాజగృహం అని పేరు ఇది విద్యలలో కెల్లా గొప్ప విద్య కనుక దీనికి రాజ విద్య అని పేరు సో ఈ విద్య యొక్క విశేషం ఏమిటంటే కర్మ ఉపాసనలతో పోల్చినట్లయితే దీనివల్ల లభించేటువంటి ప్రయోజనము ఇది ప్రత్యక్షాల ఇప్పుడు మీరు యజ్ఞం చేశారనుకోండి అగ్ని స్థోమము అనే ఒక గొప్ప యజ్ఞం ఉన్నది చేస్తూ ఉంటారు యజ్ఞం చేసినట్లయితే స్వర్గం లభిస్తుంది ఇప్పుడు స్వర్గం లభిస్తుందంటే వెయిట్ చేయాలి యజ్ఞం చేసిన వెంటనే స్వర్గం వచ్చేది తర్వాత ఇంకో రహస్యం ఉండి మీరు లేదో ఇలా యజ్ఞం చేస్తే వెంటనే డైరెక్ట్గా ప్రత్యక్షంగా స్వర్గం వస్తుంది అని చెప్తే ఎవ్వళ్ళు యజ్ఞం చేయరు ఇంకా యజ్ఞం ఎవరు చేయ ఎవరూ చేయరు ఇంకా యజ్ఞా మీరు యజ్ఞం చేసిన వెంటనే స్వర్గానికి వెళ్ళిపోరు ఎప్పుడో ఇక దేహత్యాగం చేసిన తర్వాతే వెళ్తారు స్వర్గానికి చెప్పబట్టి కొద్ది గొప్ప ఎవరో చేస్తున్నారు కానీ కాబట్టి అలాగే నేను యజ్ఞం చేశాను స్వర్గానికి వెళ్ళాను అక్కడ ఆ పుణ్య ఫల రూపంగా నేను స్వర్గంలో కొంతకాలం ఉండి ఇదిగో వాపసు వచ్చాను అని మనకి సాక్ష్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారో అది ఆ ఫలము పరోక్ష ఫలము అంటారు దానివల్ల లభించే ఫలం పరోక్షంగానే ఉంటుంది అంటే మన కంటికి కనపడేది కాదు ఈ జీవితంలో అనుభవానికి వచ్చేది కాదు అది ఇంకో జన్మలో అనుభవానికి వస్తుంది ఎప్పుడో వస్తుంది కేవలము ఆ రకమైన విశ్వాసాన్ని మనం పెట్టుకుని ఆ యజ్ఞాన్ని మనం చేయాలి విశ్వాస ప్రధానంగా ఉంటుంది కర్మ ఉపాసన కూడా అలాగే ఉంటుంది ఈ ఉపాసన చేసినట్లయితే మీకు సకల కామనలు తీరిపోతాయి కోరికలన్నీ తీరిపోతాయి అని అంటారు సరే ఆ ఉపాసన ఆ పూజ ఏమీ చేస్తాయి తీరు చేస్తే ఇంక వీటి కామనలు అన్నీ తీరిపోతే ఇంక వీటి కృతార్థుడైపోవాలి బికాస్ డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ నిష్కామంగా ఉండటము అది దైవత్వం తప్పు మరొకటి కాదు కాబట్టి వాడు కృతార్థుడైపోయి పూర్ణత్వాన్ని పొందేయాలి పొందుతాడా పొందడు మళ్ళీ నెల కాకుండా లేకపోతే రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంకో పూజ మొదలు పెడతాడు ఎందుకని ఇంకో కోరిక తీరడానికి అంటే అర్థం ఏంటి అంతకుముందు కోరికలు అన్నీ కూడా తీరిపోతాయనుకున్నది ఏమీ ఇంకా చేరలేదు అని స్పష్టమవుతూ ఉంటుంది ఏదైనా కొన్ని కోరికలు తీరినా మళ్ళీ కొత్త కొత్త కోరికలు కూడా ఇప్పుకొస్తూ కాబట్టి ఉపాసనా ఫలం కూడా కేవలము విశ్వాసప్రధానంగానే ఉంటుంది తప్ప దాని కూడా ప్రత్యక్షత్వం అనేది ఉండదు అయితే భగవద్గీత అధ్యయనం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే లభించేటువంటి ఫలము ప్రత్యక్షమా అంటే ఎస్ ప్రత్యక్షావం ఎస్ మనం గంకా బజాయించి చెప్పచ్చు సమాన్ గీతన అందుకో గీతలో విషయాలను తెలుసుకో తెలుసుకున్న దానిని ఏ జీవితంలో అనుభవానికి తెచ్చుకో నీకు నేను హామీ ఇస్తున్నా నీ జీవితంలో ఒక కొత్త మలుపు వస్తుంది నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఆరంభం నీకున్న కష్టాలు నష్టాలు అన్నీ అలా చేత్ తీసినట్టుగా పోతాయని చెప్పడం అలా చెప్పరు ఇక్కడ ఇప్పుడు చమత్కారి అనుగూ పెట్టుకుంటే నీ కోరికలు అన్నీ తీరిపోతాయి అలా చెప్పరు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తారంటే చూడు నీ కోరికలు తీరిపోతాయనే హామీ ఏమీ ఇవ్వరు కానీ ఏం చేస్తున్నారంటే అసలు ఈ కోరికలు ఏంటి ఈ కోరిక తీరికే లభించేటువంటి ప్రయోజనం ఏంటి ఏమవుతుంది కోరిక తీరితే ఏమవుతుంది కోరిక తీరకపోతే ఏమవుతుంది కోరిక తీరికి ననుక్కోండి ఏదో కొంత ఉల్లాసం ఉంటుంది చిన్న పార్టీ చేసుకోవచ్చు ఓ మొన్నటి పొద్దున తలపోటు మళ్ళీ రథా ప్రకారంగా హ్యాంగ్ ఓవర్ అంటారు అది ఇంకా ఏవో కోరికలు కొడతాయి ఈ తీరిన కోరిక యొక్క ఉత్సాహం అలా వచ్చి ఇలా పోతుంది మెరుపు మెరుపు అలా మెరిచి అలా పోతుంది మెరుపు మెరవకముందు ఏముంటుంది చేపట్టు ఉంటుంది మెరుపు మెరిచి ఆగిపోయిన తర్వాత ఏముంటుంది రెట్టింపు చేపట్టి ఉంటుంది మామూలు చేయటం కాదు మెరుపు మెరవకముందు ఏదో కొద్దిగా గొప్ప కనపడితే మెడి మెడిసిన్ తర్వాత ఇంకా అది కూడా కనపడడం మానసు కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలి కోరికను తీర్చుకోవడం కాదు ప్రధానం సామాన్లను ఎంత పరిగెత్తడం కాదు ముఖ్యమైన విషయం అసలు కామన యొక్క స్వరూపం ఎత్తిది దాన్ని తెలుసుకోవాలి ఈ కామనలు ఎంతవరకు మనకు అవసరము ఆనందానికి కామనలకి మధ్య సంబంధం ఏమిటి కామన తీరితే ఆనందం వస్తుందా కామన తీరకుండా కూడా మనం ఆనందాన్ని పొందవచ్చునా మరింత ప్రధానమైన విషయాలు ఎంత ముఖ్యమైన విషయాలు చూడండి నిత్య జీవితం తర్వాత నిత్య జీవితంలో మనిషి దుఃఖాన్ని అనుభవిస్తూ ఏమిటి దుఃఖం ఏమిటి ఆ దుఃఖం యొక్క స్వరూపం ఏమిటి అని కనుక ఆలోచించుకుంటే ఆసక్తి కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆసక్తి కారణం ఒక అటాచ్మెంట్ కారణంగా దుఃఖాన్నిహిస్తూ ఉంటాడు ఒక ఒకరోజు ఒక సన్యాసిని కలిసాను అనుకోకుండా కలవడంతో కష్టమండి ఈ సన్యాసులు అంటే అదొక ట్రైబ్ అదొక గ్రూప్ వాళ్ళ ఆలోచన పద్ధతి అంతా దూరకంగా ఉంటుంది సో ఆయన నేను ఈ మాట మాట మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏమన్నారంటే చూడండి ఈ ఆశ్రమోహట నిర్మాణం లక్నోలో ఆయన లక్నోలో ఉంటారు ఈ ఆశ్రమోహట కట్టాను ఈ ఊరు వచ్చాను పేరే నా మనస్సు అక్కడే ఉండి ఈ మధ్యకాలంలో ఆ మేనేజర్ కోఆపరేట్ చేయట్లేదు వాడేమో చెప్పిన మాటలు ఉండు ఇచ్చిన డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలియదు ఎంత తినేస్తున్నాడో తెలియదు కొన్ని వాడిని తీసేద్దామంటే వాడేమో తెలియదు వాడు ఒప్పుకోడు ఆయన వాడికి నాకు మధ్యన ఇప్పుడు కనుక ఈ క్లాష్ వచ్చిందంటే దీనివల్ల వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో నేను ఊహించలేకుండా ఉన్నాను అని ఆయన పాపం చాలా మల్లగొల్లా పడ్డా ఆయన సమస్యలో ఉన్నారు సమస్యలో ఉన్నారు ఏమీ సందేశం లేదు అప్పుడు నేను అనుకున్నాను చూసారా మనిషి గృహస్థ సన్యాస అన్నది ముఖ్యం కాదు గృహస్థైతే దుఃఖాలు ఉంటాయి సన్యాస అయితే అంతా పైలా పచ్చి ఓ హ్యాపీగా గాలి గలే విశ్రాంతంగా స్వతంత్రంగా ఉండొచ్చు అని అనుకుంటారు లోకంలో జను అదే అదేమి కాదు గృహస్థ సన్యాస అన్నది ముఖ్యం కానే కాదు ధరించే వస్త్రాల రంగు ఏమిటి అన్నది ముఖ్యం కానే కాదు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆసక్తి ఎవడు పెట్టుకుంటాడో వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు అని నాకు అర్థం అని అప్పుడు ఆశ్చర్య ఆయన గొప్ప మహాత్ముడు ఆయన శాస్త్రాన్ని బాగా చదువుకున్నారు శాస్త్రంలో మంచి పరిజ్ఞానం కలవరు అయినా కూడా ఓ ఆశ్రమం ఒకటి పేరు పెట్టడం ఓ బిల్డింగ్ కట్టడం దానికి ఒక ట్రస్ట్ పెట్టడం దానికి నేను చైర్మన్ అన్నాం నేను చైర్మన్ అయితే ఇంకొకటి మేనేజర్ అవుతాడు ఈ మేనేజర్ ఏమో చెప్పిన మాటకుంటుంది ఎప్పుడు కూడా మేనేజర్ గృహస్థై ఉంటాడు చైర్మన్ సన్యాసి ఉంటాడు ఆశ్రమాలన్నీ అలాగే ఉంటాయి చైర్మన్ సన్యాసి మేనేజర్ గృహస్థు ఈ గృహస్సు ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు స్వామీజీ స్వామీజీ ఆయన దండాలు పెడతాడు పాదాందనాలు చేస్తాడు అన్నీ చేస్తాడు ఒక్కటిసారి తేడా వస్తే ఈ స్వామీజీ ఈ కాఫీ ఎన్నిసార్లు అవుతున్నాను రోజుకి ఎన్నిసార్లు తాగ తో సన్యాసం కూర్చున్నా అని ఆ లెక్క కాబట్టి చాలా కష్టం ఆసక్తి ఎవడైతే పెట్టుకుంటాడో వాడు దుఃఖాన్ని అనుభవించక తప్పదు ఆసక్తి లేకుంటే మీరు ఆసక్తిని విడిచిపెట్టి చూడండి ఏ అంశంలో మీకు దుఃఖం అనుభవానికి వస్తుందో ఆ అంశంలో మీరు ఆసక్తిని విడిచిపెట్టి కనీసం ఆ దిశలో ప్రయత్నం చేసి అసలు ఆసక్తి ఎలా ఉంటుంది అది ఎందుకు వచ్చింది మనం దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అని మీరు ఆ విధంగా ఇదంతా భగవద్గీతలో బోధించి బోధంతా అలాగే ఉంటుంది అవి మీరు ఆలోచించి కొంచెం ఆసక్తి తగ్గించుకుంటారు మొత్తం ఆసక్తి అంతా తీసిపారేయడం మాట అలా ఉంచి కష్టం అంత తేలిక కాదండి కొంచెం ఆసక్తి తగ్గించుకుంటే కూడా మీ మనస్సు తేటపడుతుంది తేలిక పడుతుంది లైఫ్ జీవితము మీకు విశ్రాంతిగా ఉంటుంది ఒక స్వాతంత్ర్యము ఒక ఫ్రీడము మీకు లభిస్తుంది సో అది కేవలము అనుభవ యొక్క వేద్యము మీరు అనుభవంతో సంపాదించుకోవాల్సిన విషయం బహు ప్రత్యక్ష సో ఈ విధంగా మీకు రెండు మూడు దృష్టాంతాలు చెప్పాను ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని మీరు అర్థం చేసుకుంటూ పోతే ఆ సత్యాన్ని అవగాహనకి ముందు తెలుసుకోవటము తెలుసుకున్న దాన్ని ఆకలింపు చేసుకునిట దాన్ని జీవితంలో ఏ కొద్దిగానైనా ఆచరణలో పెట్టుట ఈ దిశలో మీరు వన్ ఒక పెర్సెంట్ వందకి వన్ పర్సెంట్ రూపాయలు నయా పైసంత ప్రయత్నం మీరు చేస్తే మీ మిగిలిన నైంటీ నైన్ పర్సెంట్ జీవితము చాలా శుద్ధమవుతుంది చాలా వైరాగ్యపూర్ణంగా ఉంటుంది సింపుల్ ఆర్డర్లీ అండ్ డిసిప్లిన్లీ అని అన్ని ఇస్తారు ఇంగ్లీష్లో సరళంగా క్రమబద్ధంగా అనుశాసనబద్ధంగా స్వాతంత్ర్యంతో మిండి చక్కటి ఉల్లాసకరమైన ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు ప్రత్యక్షాబం భగవద్గీతలో చెప్పే బోధంతా కూడా ఇది ప్రత్యక్షంగా ఇప్పుడు ఇక్కడ ఈ జీవితాన్ని ఆనందంతో నింపుకోవడానికి చేసేటువంటి అధ్యయనం లేదు కాబట్టి ప్రత్యక్షావగమం మీకు ఆ అనే వాక్యం యొక్క విశిష్టత చాలా గొప్పది చెప్పడం కోసం చెప్తున్నాను ఇప్పుడు కర్మకాండముడు మనిషి జీవి మనిషి యొక్క అసలైన జీవితము మరణం తర్వాతనే ఆరంభం అవుతుంది మరి ఈ జీవితం ఏమిటంటే ఈ జీవితము మరణం తర్వాత ఆరంభం కాబోయే అసలైన జీవితానికి ఇది తయారీ మాత్రమే ఎందుకంటే వీడు యజ్ఞం చూసుకుంటాడు పుణ్యం చూసుకుంటాడు తీర్థయాత్రలు చేస్తాడు స్నానాలు జపాలు దానాలు తపస్సులు చేస్తాడు వీరన్నింటి ఫలం ఎప్పుడు మరణించిన తర్వాత శురు అవుతుంది మరణిస్తూనే దేవదూతలు వస్తారు ఏహి ఏహి అయ్యా రెండు మీరు యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు మీ గొప్ప పుణ్యము మీకోసం అక్కడ ఇంద్రుడు దండలోని కొట్టుకుని స్వాగతం చెప్పడానికి స్వర్గ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు మీరు మరి బయలుదేరి వెళ్దాం అని తీసుకెళ్తారు అప్పుడు ఆరంభమవుతుంది అసలైన జీవితం అంతవరకు ఏమిటి అంతవరకు ఏమిటి ఉపవాసాలు తడిబట్టలు మడిబట్టలు జపాలు స్నానాలు చలి స్నానము పొగ వస్తున్నా కూడా పొగను భరిస్తూ వేసవి కాలంలో హోమాలు చేయటం ఈ తయారీ అంటే కాబట్టి కర్మకాండలో ఉపాసనా భాగంలో ఈ జీవితము దీనికి విలువలేదు దీని విలువించే ఏమిటంటే అసలైన జీవితానికి ఇది తయారీ మాత్రమే అసలైన జీవితము మరణం తర్వాతనే ఆరంభమవుతుంది అంకేట వైదికుడు యజ్ఞం చేసేసి మరణం కోసం వేచి ఉంటాడు ఎందుకంటే మరణం రావాలి దేవదేవతలు రావాలి స్వర్గానికి వెళ్ళాలి కొంతమంది ఏం చేస్తారంటే రిటైర్ అయిపోయిన తర్వాత కాశీ వెళ్తారు కాశీ వెళ్ళి మమ్మల్ని దా అదొక ప్రణాళిక ఒకటి ఉన్నది కాశీ వెళ్ళడం అక్కడ స్నానం చేసి దర్శనం చేయటం తర్వాత ప్రయాగ వెళ్ళి స్నానం చేసి దర్శనం ఇవ్వడం ఉంటూ ఉంటుంది తర్వాత డై వెళ్ళి పిండ ప్రదానం చేయటం వాపసు వచ్చి ఇది వన్ ప్రోగ్రామ్ వన్ వీక్ టెన్ డేస్ వాపస్ వచ్చి చిన్న వ్రతం ఒకటి చేస్తారు కాళాష్టకము వ్రతం చేస్తారు ఆ వ్రతం చేసి పది మందిని భోజనం పెట్టడు పది మంటే ఎవరు పది మంది అంటే ఎవరు ఉళ్ళేవాళ్ళు కాదు బావమరిది భార్య వాళ్ళ పిల్లలు మేనమామ పది మందిని గిలుచుకుని వాళ్ళకి భోజనం పెట్టడం భోజనం పెట్టి అటు రైతు కాలాష్టకం కూడా చేసేస్తాం కదా ఇంకా ఆరుమూ కూర్చోడు ఎందుకంటే ఏం చేస్తున్నారు అంటే వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్స్ స్వర్గ స్వర్గానికి వెళ్ళడానికి రెడీ కాబట్టి మధ్యలో ఈ మృత్యు అనేది ఒకటి అడ్డు ఉందంటే ఆ అడ్డుకు అసలు తీరిపోతే డైరెక్ట్ హెవర్ సో సో వైదికుల యొక్క జీవితము అలా ఉంటుంది ఈ ఈ వర్తమాన కాలము వర్తమాన జీవితము ఈ మనుష్య జన్మ ఇది కేవలము అసలైన శిథలైన జీవితానికి ఆనందానికి తయారీ మాత్రమే దీంట్లో ఆనందమేముండదు ఇది దుఃఖరూపమే అని ఆ విధంగా వైదిక జీవితం గడుస్తుంది వేరే భగవద్గీత ఏటో తెలుస్తుందండి మరణించిన తర్వాత జీవితం గురించి కాదు ఇప్పుడు ఇక్కడ నా స్వరూపము జన్మ మృత్యువులకు అతీతమైనటువంటి అంటే జన్మ మృత్యు రహితమైన జన్మకారి మృత్యువు కానీ లేని ఆత్మచైతన్యమే నా స్వరూపము అది పూర్ణము అది ఏ స్వరూపము దైవత్వము సోల్స్ పొటెన్షియల్లీ డివైన్ మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి విమానంలో కూర్చొని ఎక్కడికో తీసుకెళ్తే అది దేవ కాదు ఆ దేవత్వం కాదు అప్పుడు దేవత్వాన్ని పొందుతాడు ఇది డివినిటీ అప్పుడు లభిస్తుంది అలా కాదు ఇప్పుడు ఇక్కడ నేను దైవ దైవాంశ సంభూతుడను దైవస్వరూపుడనే ఉన్నాను చిదానందరూప శివోహం శివోహం అని ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకుని జీవన్ముక్తుడై ఉంటుట ఇది గీతశాస్త్రము యొక్క లక్ష్యం ప్రత్యక్షావదము ఈ జన్మలోనే జీవన్ముక్తుడు అదుట జీవన్ముక్తుడవడం కొనే చాలా ఆలస్యం ఉంది అన్నా కూడా ఆ దిశలో వేసే ప్రతి అదుగు ఇట్స్ ఎ జాయ్ దీంట్లో రహస్యమైనటువంటి స్వామికి బాగా చెప్పేవారు ఆయన ఎలా చెప్పేవారంటే మీరు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి స్వర్గానికి వెళ్ళాక ఆనందం లభిస్తుంది స్వర్గానికి వెళ్ళాక ప్రయాణం చేసి స్వర్గానికి వెళ్ళాలి ఆ ప్రయాణం చేయాలంటే మరణించాలి మరణిస్తే సరిపడదు మరణానికి ముందు యజ్ఞం చేయాలి కాబట్టి యజ్ఞం చేయాలి మరణించాలి ప్రయాణం చేసి అప్పుడు స్వర్గంలో ఆనందం లభిస్తుంది వెరా ఈ ఆత్మానందము ఇప్పుడు ఇక్కడ మనిషి జీవితంలో అనుభవానికి తెచ్చుకోదగినది సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి తర్వాత ఇంకా అసలు పాయింట్ ఏమిటంటే ప్రయాణం పూర్తయ్యాక ఆనందం లభించడం కాదు ఆ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగులోనూ మీకు ఆనందం లభిస్తుంది మీరు భగవద్గీత అధ్యయనం చేయటానికి క్లాస్కి వచ్చారనుకోండి అక్కడే అప్పుడే ఆ క్లాస్లో కూర్చొని దాన్ని అధ్యయనం చేస్తుండగానే మీకు ఒక స్వాతంత్ర్యము అనుభవానికి వస్తుంది మీలో మీకు ఒక పూర్ణత్వము అనుభవానికి వస్తుంది ఎవరు చెప్తానండి మీకు మీరు ఆనంద స్వరూపులు దైవస్వరూపులు అని ఎవరు చెప్తాడు నీ జ్యోతిష్కుడి దిగి వెళ్తే ఏం శని నిన్ను చెడ్డ చూపు చూస్తున్నాడు కుదుడు ఒక్కడ దర్శనం చేస్తున్నాడు చెప్తాడు ఒక్కరు చూపు చూస్తున్నాడు కుదుడు శని కాల్చేసి చూపు చూస్తున్నాడని చెప్తాడు జ్యోతిష్కుడి దిగితే అంతేగాని నువ్వు దైవా దైవస్వరూపుడు అని జ్యోతిష్కుడు తర్వాత వాస్తువాడి దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు ఆత్మస్వరూపులండి దైవస్వరూపులం చెప్తాడా చెప్పడం మీ కిటికీలు ద్వారబంధనాలు సరిగ్గా లేవు మీ ఈశాన్యం వైపు పళ్ళంగా ఉంది నైరుతం వైపు ఎత్తుగా ఉంది అని ఇప్పుడు ఏం చేయాలి నైరుతం వైపు అంతా తగ్గేసి ఈశాన్యం వైపు పోషిస్తే అయిపోతుందా పని అంటే అవుతుంది అనుకో ఏమిటి అవుతుంది నీకు ఆనందం వస్తుంది ఈ మట్టి అంత దిశ తప్పే వీడికి ఆనందం క్యా బాట్లే నీవు ఆనందస్వరూపుడవు నీవు ఏమీ చేయనక్కర్లా ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండగానే నీ స్వరూపము పూర్ణ ఆనంద ఆత్మ నీవు పరబ్రహ్మస్వరూపుడవు అని చెప్పే శాస్త్రము గీతాశాస్త్రం తప్ప ఈ సృష్టిలో మరి ఏ శాస్త్రము లేదు వెరీ యునీక్ టీచింగ్ ప్రత్యక్షావగమం అనే శంకర్లు ఏమన్నారంటే ప్రత్యక్షేణ సుఖాదేరివ అవగమస్య తత్ ప్రత్యక్షావగమం అంటే ఇప్పుడు మీరు లడ్డూ లడ్డూ కొన్నారనుకోండి లడ్డూ కొంటే ఇప్పుడు ఈ లడ్డూ యొక్క ఫలాన్ని అంటే ఆ మాధుల్యాన్ని అనుభవించాలి అంటే ఏం చేయాలి ఏ కర్మ చేయాలి ఏ ఉపాసన చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏమి చేయొచ్చు ఇప్పటికిప్పుడు ఆ లడ్డు తీసుకుని నోట్లో వేసుకుంటుంది వేసుకుంటే మీకు ఆ సుఖానుభవం వెంటనే కలుగుతుంది సుఖాదేహే ఇవా అది ఎంత ప్రత్యక్షమో అలాగే గీతాశాస్త్రము యొక్క అధ్యయనం చేసి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే మీకు అంత తేలిక పడతారు మహాత్ముల మీద అంటే మందుపనిషత్తులో ఒక బలమైన ప్రతిపాదన చేస్తారు మెయిన్ చీస్ అదేమిటంటే మీ జాగ్రత్త వ్యవస్థ స్వప్నావస్థ వలె కల్లా స్వప్నావస్థ ఏ విధంగా కల్లయో జాగ్రత్త అవస్థ కూడా అంతే కల్లా దాంట్లో వాస్తవికత ఏదీ లేదు అని గట్టిగా ప్రతిపాదన చేస్తారు ఇది ఈ ప్రతిపాదన చేసిన సందర్భంలో మహాత్ములు ఏమని చెప్తారంటే చూడండి మీరు మీ జీవితాన్ని ఒక్కసారి నెమరు వేసుకుని ఈ జీవితము స్వప్న అవునా కాదా అది ఒక ప్రశ్న వేసుకోండి మీరు వివేకానికి సంబంధించిన ప్రశ్న ప్రశ్నకి వెంటనే సమాధానం రానక్కర్లా సమాధానం అవకాశంగా వస్తుంది ఒక్కసారి ప్రశ్న వేసుకుంటాం బాల్యం వచ్చింది పోయింది యువనం వచ్చింది పోయింది మధ్య వయస్సు వచ్చింది పోయింది ఇప్పుడేమో ఉత్తర వయస్సు వచ్చింది ఇది పోతుంది తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషను హై స్కూల్ రోజులు వచ్చే పోయాయి కాలేజీ రోజులు వచ్చేయిపోయాయి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకునే అదొక పెద్ద ఉత్సవం అది వచ్చింది పోయింది ఆ తర్వాత పెళ్లి అమ్మాయి అదొక హనీ మూను అదొక అదొక ట్రిప్ అది దాన్ని ట్రిప్ అంటాను ఆ ట్రిప్ అనే ఇంగ్లీష్ మాటకి నీకు అర్థం తెలిసిందండి నేను ఆశిస్తాను ఇట్స్ ఎ ట్రిప్ సో ఆ ట్రిప్ వచ్చింది వెళ్ళింది అండ్ పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు ఏమంటే విశేషం కలిసి కాపరం చేసుకుంటే మరి పిల్లలు కాకపోతే ఇంకేమవుతుంది పిల్లలు వచ్చారు అదిగో పిల్లలు పెరిగారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు రెక్కలు వచ్చి వెళ్ళిపోయారు నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను ఇది స్వప్నంలా అనిపించట్లేదు ఇంకా నాకైతే కొత్త వచ్చినట్టుగా స్వప్నంలాగా అనిపిస్తుంది నాకు ఓన్లండి వెంటనే స్వప్నము కాదు తర్వాత చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ప్రాబబ్లీ బహుశ అది స్వప్న సదృశ్యమేమో అని ఆలోచించి చూడండి సమాధానం అక్కర్లా ప్రశ్నే సాల్వ్ ఆ ప్రశ్నకి ఒక బలం ఒక శక్తి కలదు ప్రశ్నకి శక్తి ఉన్నది సమాధానానికి శక్తి కాదు ప్రశ్నకి శక్తి ఏమిటో తెలిసినా ఆ శక్తి మీ మనస్సు ఒక్కసారి పేట పడుతుంది మీ మనస్సులో ఉండే బరువు కొంతైనా వెంచమే తగ్గుతుంది ప్రత్యక్షానుగహం ఈ శాస్త్రము అయితే తర్వాత ధర్మం ఈ ధన్యం అనే మాట చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీరు ఈ సమయంలో భగవద్గీత అధ్యయనం చేస్తున్నారనుకోండి అధ్యయనం చేసుకుంటే ఒక కన్నీ ఏమను కాదో తెలిసిన ఏం చదువుతారండి వెళ్ళి సంధ్యావందనం చేసుకోండి లేదా జపం చేసుకోండి జపం చేసుకుంటే ఉపయోగం అవుతుంది తప్ప ఏది భగవద్గీత ఏం చదువుతారు అని ఉంటారు అయితే వాళ్ళు అంటారు నేను చూసాను నేను ఒకసారి ఏదో ఉపనిషత్తు చదువుతున్నాను ముఖోపనిషత్తు చదువుతున్నా చదువుతుంటే ఒక ఆయన వచ్చారు ఆయన రావడం రావడం నేను గాయత్రీ ఉపాసకుడను అంటూ వచ్చాను చాలా జబర్దస్త్గా గాయత్రీ మహిమ అనంతలా ఒక పుస్తకం కూడా రాశారు బేజీగా ఐదారు మిస్టేక్స్ మాత్రమే ఉన్నాయి సంస్కృత శ్లోకాలన్నీ తప్పులుగా ఉన్నాయి దానికి ఇచ్చిన తాత్పర్యాలు కూడా అసంబద్ధంగా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి నేను గాయత్రి ఉపాసకుడను గాయత్రి మహిమ అది నా ప్రత్యేకత అంటూ వచ్చాను ఆయన రావడమే అలా వచ్చాను అదే నైతే కూర్చోండి అన్నాడు అంటే ఆ పుస్తకం ఆ దీన్ని మీరు ముందు మాట రాయాలి అని ముందు మాట రాయాలి అంటే పుస్తకం ప్రింట్ అయిపోయిన తర్వాత ఇంకేం రాస్తానండి అయినా ఇవ్వండి చదివి రాస్తానండి ఏం చదువుతానండి రాయలు ఏదో ఒకటేసరే రాస్తాను చూస్తున్నా గోపథ బ్రాహ్మణము అని ఒక మాట ఉంది ఎప్పుడైనా బ్రాహ్మణము అథర్మణ వేదంలో గోపథ సంహిత గోపథ బ్రాహ్మణము ఏమండి తీసు చూస్తే గోపథ బ్రాహ్మణం తెలుగులో తెలుగులో ఉండది పాకి వాకి తేడా చాలా తక్కువ గమనించరా పా ఇలానే ఇలా అంటే పా ఆ మధ్యలో గ్యాప్ కనుక కొంచెం కలిసిపోతే వా సొ పా వా తర్వాత మన వాళ్ళు ధాకి పొట్టలో చుట్ట పెట్టరు గ్రంథాలయము రాస్తారు ఇంత బోర్డు గ్రంథాలయం తప్పు పొట్టలో చొక్కు ఉండాలి గ్రంథాలయ పొట్టలో చొక్కు పెట్టాలి కదా పెట్టరు గోపథ బ్రాహ్మణము అన్నప్పుడు గుంటే ఆవు పథ అంటే నడక నడిచిన దారి ఆవు నడిచిన దారి అని ఒక ఒక అర్థం ఇది గోపథానం ఒక మహర్షితో పేరు ఆయన పేరు మీద వచ్చిన బ్రాహ్మణ ప్రింట్ ఎలా చేశారు గోవధ బ్రాహ్మణం పా కాస్త వా అయింది తాలో పొట్ట చుక్కడు అథా రాయాలు చూసే అధాయం రాస్తాడు పొట్ట తొక్కు పెట్టాలనే ఆ ఉత్సాహం ఆ రకమైన ఫోకస్ లేదు గోవధ బ్రాహ్మణం నేను అన్నా ఏమిటండి గోవధ బ్రాహ్మణం ఏమిటండి అని నేను అంటే ఆయన అన్నారు గోపథ బ్రాహ్మణం లేండి అన్నారు సరే పోనీ మీకు తెలుసు గోపధ బ్రాహ్మణం నేను గుర్తుపట్టగలను మరి మిగతా వాళ్ళ మాత్రం ఏమిటండి గోవధ బ్రాహ్మణం ఏమిటండి అంటే ఆ ఎవో తప్పులు ఉంటాయండి ప్రింటర్స్ మరి సరిగ్గా చూసుకోవాలి ప్రింటర్స్ చూడడం ఏంటండి మీరు చూడాలి కదా ప్రింటర్స్ చూడడం ఏంటి నేను ఎన్ని చూసినా అలాగే ఉన్నాయండి ప్రింటర్స్ అలాగే ఉంటాను ప్రింటర్స్ అలా ఉండడం కదా నువ్వు చూడాలి ఇంతకీ ఆయన ఏమన్నారంటే మీరేం చదువుతున్నారు ముందకోపనిషత్తు ఎందుకంటే ముందకోపనిషత్తు ఏం చేస్తారు అది మీరు గాయత్రి ఉపాసన చేయొచ్చు కదా అని అన్నారు అని పైగా ఉపాసన చేస్తే అది ధర్మం తప్ప ఈ ఉపనిషత్తులు గీతలు చదివితే దాంట్లో ధర్మం ఏముంది పుష్పం చదివితే ధర్మం ఏముంటుంది ధర్మం అంటే ఏమిటి వెళ్ళి యజ్ఞమైనా చేయాలి పూజ అయినా చేయాలి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలైనా చేయాలి నదీ స్నానమైనా చేయాలి దానమైనా ధర్మం అయినా అది ధర్మం అవుతుంది తప్ప ఏమిటి ఈ అత్తపు ఈ అత్త నుంచి ఈ అత్తదాకా చదివేస్తే ధర్మం ఏమవుతుంది పుష్పాలు చదివితే ధర్మం ఎక్కడి నుంచి చేయాలి ఏదో చేయాలి అంతే కానీ పుష్పం ధర్మం ఎలా అవుతుంది అని ఒక అభిప్రాయం సమాజంలో గట్టిగా ఉంది ఉంటుంది ఉంది కూడా ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే అందాము అనేక గుణవతోపీ ధర్మ విరుద్ధత్వం దృష్టం అయ్యా మీ ఆత్మజ్ఞానము చాలా గొప్పదే అవ్వచ్చు దాంట్లో అన్ని మంచి గుణాలే ఉండొచ్చు కామనుల భారాన్ని తగ్గించే గొప్ప లక్షణం మీ ఆత్మజ్ఞానంలో ఉండొచ్చు క్రోధం నుంచి మనిషికి నిముక్తినిచ్చేటువంటి లక్షణం కూడా దానికి ఉండొచ్చు మనిషి యొక్క ఆత్మ దైవత్వాన్ని ప్రక ప్రకటింపజేసే మహిమ కూడా దానికి ఉండొచ్చు ఇన్ని మంచి గుణాలు ఉన్నా కూడా అది ధర్మము కాకపోవచ్చు కదా ధర్మమవునా కాదా ధర్మానికి మీ అర్థం ఏమిటి చెప్పండి ధర్మము అంటే మీరేదైనా కర్మ చేస్తే విహిత కర్మ చేస్తే అంటే యజ్ఞం యాగం పూజ పునస్కారం తీర్థయాత్ర ఇలాంటివి విహితములు ఉన్నాయి వేదంలో విధించినవి అది చేస్తే అది ధర్మము దానం చేస్తే ధర్మము తీర్థయాత్ర నదీ స్నానం చేస్తే ధర్మము మంత్ర ఉపాసన చేస్తే ధర్మము ఇవి ధర్మాలంటాయి కాబట్టి మీ ఆత్మజ్ఞానము ధర్మం అవుతుందా అవదా కాదండి ఆత్మజ్ఞానంలో ఇంత మహిమ ఉంది అంత మహిముంది ఎన్ని మహిమలైనా ఉండొచ్చు దాకా ధర్మం అవునా అని ఒక ప్రశ్న ఉన్నది ఆ ప్రశ్న వస్తుంది ధర్మము అవునా దానికి సమాధానము ఎస్ ఎస్ అయితే ఈ ఆత్మజ్ఞానము ధర్మానికి విరోధియా ఇప్పుడు కర్మ ఉన్నది కర్మకి ఆత్మజ్ఞానము విరోధియా కాదు ఉపాసనకు విరోధయా కాదు మరి అయితే దీని ప్రత్యేకత ఏంటి చూడండి మీరు కర్మ చేసేప్పుడు కామనలను సిద్ధింపచేయట కొరకు కర్మలను చేస్తారో అవి మిమ్మల్ని తప్పకుండా బంధిస్తాయి అవడానికి విహిత కర్మయే అయినా మీరు కామలతో చేసినట్లయితే తప్పకుండా బంధిస్తుంది నాలుగో అధ్యాయంలో శ్లోకం మీకు గుర్తు చేస్తాను యుక్త కర్మఫలం చెక్లా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సత్వ నిబధ్యతే అని ఒక అందమైన శ్లోకం ఉంటుంది నాలుగోధ్యాయంలో సో ఆ చిత్త సమాధానము కలవాడు ముక్త యోగి కర్మయోగి ఫలమునందు ఆసక్తిని విడిచి కర్మయోగాన్ని అనుష్ఠించి ఆత్మజ్ఞాననిష్టారూపమైన శాంతి నైష్ఠికీం శాంతి అంటే జీవన్ముక్తి దానిని బడయుము పొందును అయుక్త అటువంటి చిత్త సమాధానము లేని సంసారి ఫలే సక్త కోరికలు కోరికలను వల్ల కోరికలను తీర్చుకుంటూ వచ్చేటువంటి భోగములు ఎందు ఆసక్తిగలవాడై బధ్యతే ఫలే సక్త నిబద్ధ్యతే కామకారేణ కామ్యకర్మలను అనుష్ఠిస్తూ బంధమును పొందును కామ్యకర్మలు కూడా నిహిత కర్మలే విహిత కర్మలే అయినా కూడా బంధాన్ని కలిగిస్తాయి కాబట్టి ఒక కర్మ అది పూజే అవ్వచ్చు లేకపోతే యజ్ఞము వ్రతమే కావచ్చు కానీ మీరు కామను సిద్ధించటం కోసం చేసినట్లయితే అది మిమ్మల్ని తప్పకుండా బంధిస్తుంది ఏ విధంగా అయితే తప్పు పనులు బంధిస్తాయో అదేవిధంగా విహిత కర్మలు కూడా కామలను సిద్ధింపజేయటానికి చేస్తే బంధిస్తాయి అని అక్కడ చెప్పారు నాలుగోధ్యాయం చెప్పారు కాబట్టి ఇక్కడ కర్మ విరోధం కాదు కామ్యకర్మ విరోధము కామ్యకర్మల మీద విరోధం కూడా కాదు అయ్యా కామ్యకర్మలు మిమ్మల్ని బంధిస్తాయి తెలుసుకోండి మీరు నిత్య కర్మల్ని చేస్తూ ఉండండి నిత్య కర్మలు చేయండి కర్మ ఫలం మీద కృష్ణ పెట్టుకోకుండా ఈశ్వరార్పణ బుద్ధితో బ్రహ్మణ్యాదాయ కర్మాను సంఘం తక్వా తోటి యుప్యతే న పాపేన పద్మపత్రంస కాబట్టి ఈశ్వరుని ఎందు సమర్పించి ఈశ్వరునికి సమర్పించుకున్నాను అనే బుద్ధితో ఫలము నందు తృష్ణ లేనివాడవై నీవు కర్మను చేసినట్లయితే ఆ కర్మ నిన్ను ఆత్మజ్ఞానం దారిలో తీసుకుపోతుంది అని చెప్తారు కర్మ విరోధి కాదు కర్మ అనే రంగాన్ని శోధన చేసేటువంటి మహిమ భగవద్గీత యొక్క జ్ఞానానికి కాలం ఇక ఉపాసన చూడండి ఉపాసన చేసే వారు కూడా నేను వేరు దేవత వేరు నేను ఉపాసించే దేవత వేరు అనే భేదబుద్ధితో అదే భేదమే సత్యము అనే భావనతో కనుక ఆ ఉపాసన బంధిస్తుంది నేను ప్రస్తుతంలో అజ్ఞానం చేత భేదబుద్ధి కలిగి ఉన్నా అల్టిమేట్గా ఏ దేవతను నేను ఉపాసన చేస్తున్నానో ఆ దేవత నా స్వరూపమే అని తెలుసుకుని ఉపాసన చేయాలి రుద్రో భూత్వ రుద్రం విజేత మీరు ఎప్పుడైనా రుద్రాధ్యాయండి అభిషేకాలు చేసినప్పుడు న్యాసము అంట లఘున్యాసము మహాన్యాసము లఘు అంటే చిన్నన్యాసము పెద్దన్యాసము అదే చిన్న పూజ పెద్ద పూజ అన్నట్టుగా లఘు పూజ పెద్ద పూజ అన్నట్టుగా న్యాసము అంటే ఏమిటి ఏ రుద్రుణ్ణి ఏ శివుణ్ణి మనం ఆరాధించాలనుకుంటున్నామో ఆ శివుణ్ణి తన ఎందు ఆరోపించుకుంటా న్యాసమంటూ ఉంచుకుంట శివుడు నా ఎందు ఉన్నాడు సకల దేవతాస్వరూపుడైన శివుడు నా ఉన్నాడు సూర్యోమే చక్షుషి శ్రిత సూర్యదేవత నా చూపు ఎందున్నాడు చంద్రమానే మనసి చంద్రుడు దేవత నా మనస్సు నందు ఉన్నాడు ఈ రకంగా సకల దేవతా స్వరూపుడైన శివుడు నాయందు ఉన్నాడు నా ఆత్మ చైతన్య స్వరూపుడై ఉన్నాడు అని వీడు ఆరోపించుకుంటాడు వీళ్ళు కర్మ చేసేటప్పుడు మీరు చూస్తారు అభిషేకం చేశారు శిరసి శిఖాయాం ఇలా తీసారా అంటే తన దేహమునందు తన స్వరూపమునందు ఆ శివుణ్ణి ఆరోపించుకుంటాడు తను శివాంశను పొంది శివుణ్ణి ఆరాధించాలి రుద్రో భూత్వ రుద్రం యజేత ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆరాధించాలి తప్ప నేను వేరు శివుడు వేరు శివుడు కైలాసంలో ఉన్నాడు నేనేమో పద్మారావు నగర్లో ఉన్నాను నేను ఈ పూజ చేస్తే శివుడు అక్కడి నుంచి ఇలా చేపెడితే కోరికలన్నీ తీరిపోతాయి లేకపోతే డబ్బులన్నీ నా జైబులోకి వచ్చేస్తాయి ఆ రకంగా మీరు ఉపాసన చేస్తే అది కూడా బంధిస్తుంది అని ఉపాసనను శోధన చేసేటువంటి పరిస్థితి మనకి గీతలో కనపడుతుంది కాబట్టి గీత ఉపాసనకు విరుద్ధం కాదు కర్మకు విరుద్ధం కాదు ఉపాసనకు విరుద్ధం కాదు అంటే ధర్మ విరుద్ధము కాదు ఎందుకంటే మీమాంసకులు కర్మమీమాంసకులు ఆత్మశాస్త్రాన్ని అంటే గీతాశాస్త్రాన్ని అదే దీంట్లో ధర్మం ఏం లేదండి అని ఆ రకమైనటువంటి ఒక సాహసముతో నిండిన పలుకులు వాళ్ళు పలుకుతారు అలాగంటే పలుకులు విని మీరు మోసపోవద్దు ఇది ధర్మమునకు విరుద్ధము కాదు నా తత్మజ్ఞానము ధర్మ విరోధి ఆత్మజ్ఞానము ధర్మమునకు విరోధి కానే కాదు తింటూ ధర్మం ధర్మాధనపేతం ధర్మము నుండి ప్రక్కకు జరిగినది తప్పుకున్నది కాదు ధర్మం నుండి పక్కి పోలేదు అంటే ధర్మము ముందే నిలిచి ఉన్నది అంటే దీంట్లో రహస్యం ఉన్నది ధర్మంలో ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము అనే ధర్మం రెండు విధాలు మీరు ఏదైనా పూజ యజ్ఞం అది చేశారనుకోండి అది ప్రవృత్తి ధర్మం తీర్థయాత్ర లేకపోతే ఉపాసన దేవత ఉపాసన అదంతా ప్రవృత్తి ధర్మం అది కాకుండా నివృత్తి ధర్మము ఇంకొకటి నివృత్తి ధర్మం అంటే వైరాగ్యము వివేకము అద్వేష్ట సర్వభూతానాం భక్త లక్షణాలు చూస్తుండ భక్తుల లక్షణాలన్నీ కూడా ఎనిమిది శ్లోకాలవి ఆ మొత్తం లక్షణాలన్నీ కూడా నివృత్తి ధర్మప్రధానంగానే ఉంటాయి ఏ ప్రాణిని ద్వేషించవద్దు అద్వేష్ట సర్వభూతానాం మైత్రహాయ దైతే కూర్చోండి ఆసన ఆసీను పండు దైతే పండుగ కూర్చోండి వారు ప్రభల ప్రబల శర్మగారు రాజమండ్రి మంచి సంస్కృతి విద్వాంసులు సో బాగా రావటం చాలా సంతోషం కాబట్టి నివృత్తి నివృత్తి ధర్మము కూడా ధర్మమే కేవలము ఇప్పుడు బాగా వచ్చాయి కేవలము ప్రభుత్తి ధర్మమే ధర్మం అనుకోరాదు ఇక్కడ మీమాంసకుల పూర్వపక్షం ఎలా ఉందంటే ఇది ధర్మం ఏముంది దీంట్లో ఈ ధర్మం కాదు కదా ఎందుకంటే ధర్మం అంటే అయితే కర్మ అయినా అవ్వాలి లేకపోతే ఉపాసనైనా వాళ్ళు ఇది కర్మ కాదు ఉపాసన కాదు దీంట్లో ధర్మం ఏముంది అని దాని ఎందు అటువంటి దృష్టి ఉంటే అది సరికాదు ఎందుకంటే ధర్మము రెండు రకాలు ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము సో కర్మ ఉపాసన అనేది ప్రవృత్తి ధర్మంలో భాగంగా ఉంటాయి మీరు కర్మ చేసినట్లయితే మీ కాయిక కర్మ వాచిక కర్మ ఉపాసన అంటే మానసిక కర్మ మానసం కర్మ అని అంటారు ఉపాసన కాబట్టి అదంతా ప్రవృత్తి ధర్మము ఇక ఆత్మజ్ఞానము అనేది నివృత్తి ధర్మము ఇక్కడ లక్షణాలు ఏటి శామము అంటే మనో నిగ్రహము ద నిగ్రహము అంటే ఉప ఉపరతి వెనుకకు మరలించుట అంటే ఇంద్రియ నిగ్రహము ఉపరతి అంటే కర్మల యొక్క భారాన్ని తగ్గించుకునుట తర్వాత తితిక్ష అంటే సుఖ దుఃఖములను సహించుట సుఖాన్ని పెంచుకుని దుఃఖాన్ని దూరంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ప్రవృత్తి అంటారు సుఖమైనా దుఃఖమైనా అవి తాత్కాలికము మాత్రాస్పర్శాస్తుత ఉంటే అగమాత అయిన అలవస్థ ఇలా పోతాయి ఆత్మస్వరూపంలో సుఖం లేదు దుఃఖం లేదు కేవలము మానసిక అవస్థలు మాత్రమే ఇప్పుడు ఆకాశంలో మేఘాలు వచ్చాయి ఆకాశం అంతా మలినంగా ఉండదు ఈ లోపల మేఘాలు ఇంకో గాలి వచ్చి మేఘాలు పోయి ఆకాశం నిర్మలంగా ఉండదు అంతే దాంట్లో ఆకాశానికి స్పేస్కి మేఘాలు వచ్చినప్పుడు దుఃఖమని మేఘాలు తొలగిపోతే సుఖమని అలాగే ఉండదు స్పేస్ ఆ వాతావరణంలో వచ్చే మార్పులు అతీతంగా ఉంటుంది అదేవిధంగా ఈ చైతన్యమేది కలదో ఆ ఎరుక ఆ తెలివి నా స్వరూపమైన తెలివి ఏది కలదో అది మనస్సులో వచ్చేటువంటి సుఖము దుఃఖము అనే అవస్థలకు అతీతమైనది మనస్సులో ఒకనొక అవస్థ ఉల్లాసరూపంగా ఉండి దానికి సుఖము అనిపేరు ఇంకొక అవస్థ మనస్సు యొక్క ఇంకొక స్టేట్ మెంటల్ స్టేట్ దుఃఖము అనిపేరు ఇవి మైండ్కి వచ్చేటువంటి అవస్థలు వాటికి ఆత్మస్వరూపంతో సంబంధం లేదు అని ఆ విషయాన్ని తెలుసుకుని ఆ రెండింటి ఎందు సమత్వాన్ని కలిగి ఉండడం అంటే సుఖమైన అంగీకారమే దుఃఖమైన అంగీకారమే అనే సమత్వాన్ని కలిగి ఉండడము దాన్ని తితి క్షాంత నివృత్తి ధర్మం సో సమాధానము అంటే చిత్త ఏకాగ్రత ఇప్పుడు కర్మ ఉందనుకోండి కర్మలో చిత్త విక్షేపం ఉంటుంది కానీ నివృత్తిలో ప్రవృత్తి ఎందు చిత్త విక్షేపం ఉంటుంది నివృత్తి ఎందు చిత్త ఏకాగ్రత ఉంటుంది కాబట్టి ధర్మము అంటే కేవలము ప్రవృత్తి రూపమే ధర్మం అనుకోకూడదు నివృత్తి కూడా ధర్మం దానికి ఆత్మధర్మము అనిపే కాబట్టి శమము దమము పర్వతి ప్రతిక్ష ఇత్యాదు వివేకము వైరాగ్యము ఇవన్నీ కూడా ఆత్మధర్మము కనుక ఈ శాస్త్రము ధర్మం ధర్మాత్ అనపే తన ధర్మము నుండి ప్రక్కకుపోయినది కాదు సుసు అయితే ఈ గీతాశాస్త్రము అంటే ఆత్మ జ్ఞానము ఈ జ్ఞానయోగము ఇంత గొప్పది రాజవిద్య రాజగుహ్యము పవిత్రము ఉత్తమము ప్రత్యక్షావగమము ధర్మము ఇన్ని విశేషణాలతో దీన్ని వర్ణించినప్పుడు సహజంగా ఇది చాలా కఠినమై ఉంది అనిపిస్తుంది చాలా కఠినము మామూలుగా మీకు కర్మ ఉపాసనా సందర్భంలో ఈ కాఠిన్యం అనుభవానికి వస్తుంది అష్టోత్తర పూజ చేయటం ఒక పౌండు గంట ఇరవై నిమిషాల్లో అయిపోతుంది లేకపోతే ఒక గంట లోపల అయిపోతుంది అదే సహస్రనామే పూజ చేయాలంటే రెండున్నర గంటలు కష్టం అదే లక్ష లక్ష పూజ చేయాలని పెట్టుకున్నారనుకోండి పొద్దున్న ఏడింటికి మొదలుపెట్టే మధ్యాహ్నం నాలుగు గంటల దాకా నడుస్తుంది అప్పుడు వెళ్ళి ఏదైనా పలహారం చేయాల్సి ఉంటుంది చాలా కష్టం అదే కోటి పూజ చేయాలంటే ఈ రకంగా ఏడు నుంచి నాలుగు గంటల దాకా సాయంకాలం అలాగా వరుసగా పదకొండు రోజులు పదహారు రోజులు చేయాలి మరింత కష్టం కాబట్టి కర్మ గొప్పది పెద్దది అయ్యి కొలది కష్టం బాగా పెరిగిపోతుంది ఇక ఉపాసన అయితే చెప్పక్కర్లేదు ఉపాసన నవావరణ పూజ చేయాలని అంట చాలా విశా విస్తృతమైన పూజ ఇంకా ఉపాసకులు చాలా పెద్ద పెద్ద పెద్ద ఎత్తున చేస్తూ ఉపాసనలో తపస్సు ఉపాసనకే తపస్సుని ఇంకో పేరు తపస్సులో చాలా కష్టం క్లేశం ఉంటుంది ఈ క్లేశాన్నంతని సహిస్తూ ఉపాసన చేయాలి కొంతమంది ఏమంటారంటే మేము ఒంటి కాళ్ళ మీద నిలబడి మూడు నెలలు తపస్సు చేసేమంటారు చూడడం ఎంత కష్టం ఇంకో కొంతమంది ఏమంటారు అంటే మేము నిప్పులు తొక్కేసేము ఉపాసనలో భాగంగా అంటారు కాలు కాలిపోతే ఎంత కష్టం నిప్పులు తొక్కకుండా పాపంగా ఉన్నా కూడా ఏవో ఒక కాళ్ళ పులి వేడు ఏవో ఉంటుంటే ఇంక వేడు విప్పుల్లోకి దిగే శివములు అయితే ఈ ఉపాసన చేసాం ఉపాసన చేసాం ఒక ఆయన ఉన్నారు నేను శివలింగాన్ని నాలుగు కింద పెట్టుకుని మూడు నెలలు తపస్సు చేశాను శివలింగాన్ని నాలుగు కింద పెట్టుకోవడం అదేదో ఎదురుకుండా పీఠం మీద పెట్టి అభిషేకం అనేది చేస్తే బాగుంటుంది కానీ దాన్ని నాలుగు పెట్టుకోవడం కొంతమంది నేను కంఠం నుంచి శివలింగండి కంఠం నుంచి శివలింగం దేడు ఎందుకండి నర్మదాయాం సదాశివహార నర్మదా నదిలో ఉండే శిలలు శివుడు తప్ప మీరు బయటికి వామిట్ చేసింది శివుడు ఎలా ఉంటాడు కాబట్టి ఈ రకంగా ఏవేవో చెప్తూ ఉంటారు అలాంటి ఈ ఉపాసన చేసేవనే వాళ్ళు దాంట్లో చాలా క్లేశాలు ఉన్నాయని ఇంత గొప్పది అని చెప్తారు దాంట్లో ఉంటుంది కూడా ఉపాసనలో కాఠిన్యం ఉంటుంది నేను సామాన్యమైన మాట కాదు కాఠిన్యం ఉంటుంది అలాగే ఈ రాజవిద్య రాజగృహ్యం అబ్బా ఇది ఎంత కఠినమై ఉంటుందో కదా సాధారణంగా అనిపిస్తుంది అక్కడ భాష్యకారుల యొక్క అవతారిక చూడండి ఏమీ సత్ దుఃఖ సంపాద్యం ముఖ్యత ఆహా ఇది ఎంత గొప్పదైన పక్షంలో తప్పనిసరిగా దీన్ని పొందాలి అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే మనం చాలా కష్టపడి ఉండాల్సి కష్టపడ కష్టం పడాల్సి ఉంటుంది తప్పనిసరి అవుతుంది అనే ఆశంక ఎవరికైనా కలగచ్చు అందుకోసం శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు ఖము కష్ట చాలా తేలిక ఇది ఇంత గొప్పది రాజవిద్య విద్యలలోకల్లా రదు అత్యంత గోపనీయము ప్రత్యక్ష అవగమము ధర్మము అని ఇంత మహిమాన్వితంగా మీరు వర్ణించారు కదా అంత చాలా కష్టమై ఉండాలి చాలా కష్టమై ఉండాలి అంటే తేలిక తేలిక కూడా కాదు చాలా తేలిక సుసుఖము కర్వము మీరు జీవితంలో అనుభవానికి తెచ్చుకోవటం చాలా తేలిక అది ఎలాగంటే శంకరులు శంకరాచార్యులు అద్భుతమైన దృష్టాంతం ఇచ్చారు